ముపైరెండు మాటలాడినట్లు మరి వేద సిద్ధాంత మార్గమందు మనసు మనుపలేని మాట కొమ్మరింట మసికుండచందంబు అఖిల జీవసంగ ఆత్మలింగ భావము నా శరీరములో నాకు తెలియకుండా నిదురలోనూ మెలకువలోనూ నాయందు పనిచేయుచున్న ఓ ఆత్మ వినుము కొందరు కొన్ని పుస్తకములు చదివియో లేక కొందరి బోధకుల మాటలు వినియో ఆధ్యాత్మికమును కొంత తెలిసి దానిని మాటల రూపముగా మాట్లాడుచుందురు ఎదుటివాని నోరుమూయించు స్థోమత తన మాటలలో ఉండినప్పటికీ తనది నిజమైన జ్ఞానమే అయినప్పటికీ దానిని ఆచరణలో పెట్టినప్పుడే జ్ఞానమార్గమందు నడచినట్లగును ఉదాహరణకు జ్ఞాన విషయములలో ప్రపంచమునకంతటికీ ప్రజలందరికీ అధిపతి దేవుడు ఉన్నాడని ఆ దేవుడిని తప్ప మిగతా వారిని ఆరాధించకూడదని మాటల రూపములో వాదించి శాస్త్రబద్ధమైన జ్ఞానము అనిపించుకున్నవాడు తాను మాత్రము అసలైన దేవుని ధ్యాస మరచి చిన్న చిన్న చిల్లర దేవతలను పూజించడములో పాలు పాలుపంచుకోవడము ఊరి పెద్దను కాబట్టి మొదటి పూజ నా ద్వారానే జరుగవలను అని అనుకోవడము లేకపోతే చిల్లరదేవుళ్ల పూజలకు చందాలివ్వడము మొదలగునవి చూస్తే వానికి తెలిసిన జ్ఞానము సరియైనదైనప్పటికీ అది మాట్లాడువరకే గాని ఆచరణ వరకు లేదు అని తెలియచున్నది ఒక వంటను వండు విధానము తెలిసినంత మాత్రమున మన ఆకలి తీరదు తెలిసిన విధానము ప్రకారము వండినప్పుడు దానిని తినగలము ఆకలి తీరగలదు అట్లుకాక బియ్యమును నానబెట్టి రుబ్బి సోడా పొడి కలిపి వెడల్పు పెనము మీద వెడల్పుగా రుబ్బిన పిండిని పోసి నెరపితే పొయ్యి అగ్నికి పెనము శాఖమెక్కి పిండి కాలి దోష అగును అని తెలిసి రుబ్బడములోనూ సోడా పొడి కలపడములోనూ చివరికి పెనము మీద కాల్చడములోనూ అనుభవమున్నప్పుడే దోష తయారయ్యి తినగలము అట్లుగాక మాటలవరకే దోష అయితే దానిని తిని అనుభవించలేము వేదాంత విషయములో కూడా ఆచరణ లేని జ్ఞానము కుమ్మరింటి కుండ వాగినట్లు వాగుటకు పనికి వచ్చును గాని జీవితము నుండి విముక్తి పొందుటకు పనికిరాదు